తథా అదే విధంగా జ్ఞాని కూడా అజ్ఞానితో సమానమైన క్రమంలో సత్సంపత్తి క్రమం కూడా సేమే మనం చూసాం అజ్ఞాని క్రమం అంతకుముందు చూసాం జ్ఞాని క్రమం ఇప్పుడు చూసాం రెండూ సమానమే వాంగ్ మనస్సు సంపద్యతే మనస్ప్రాణే ప్రాణస్ తేజస్సు తేజస్ అది సంపత్తి క్రమం ఆ క్రమము కూడా సేమే అయినా కూడా అతను ఇక్కడ ఎలాగైతే సత్యాన్ని పట్టుకున్నవాడు దహించబడలేదు అదేవిధంగా అక్కడ ఆత్మస్వరూపముడల సత్యమైన అవగాహన గలవాడు వారికి పునరావృత్తి ఉండదు అని వాక్యం ఆశ భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స యథ సత్యాసంధ సప్తపదశుగ్రహణకర్మణి సత్యవ్యవహితహస్తతల నాదాహ్యేత నహ్యేత అది అక్కడికి దృష్టాంతం యథ అనమాట తథా వస్తుంది ఏవం అంటే తథా సో యథా ఏ విధంగా అయితే అంటే అతడు అతడు అంటే ఎవరండి సత్యాభిసంధ సత్యమునకు కట్టుబడి ఉన్నవాడు దృష్టాంతంలో అతనికి విషయంలో ఏమైంది తప్త పరశు గ్రహణ కర్మని తప్తపరశువుని పట్టుకునుటానే కర్మ చేశాడు అతను ఆ కర్మ ఎందు అతను చేయకాలేదు ఏంటి పట్టుకుంటే ఎందుకు కాలేదంటే హస్తతలానికి ఆ సప్త పరశుడికి మధ్యలో సత్యం అంటొచ్చింది సత్యం వ్యవహిత హస్తతలత్వాత సత్యము చేత అడ్డుకొనబడిన హస్తతలము గలవాడు అంటే ఆ నిప్పు ఆ వేడి చేని కాల్చకుండా సత్యం వాణ్ణి కాపాడింది అనమాట సత్యం అడ్డుపడింది అందువల్ల నా అదాహ్యేత అంటే నదహ్యేత ఇచ్చేత ఈ అన్నది ఆ రాకూడదు అడాగమం రాదు దానికి విధిలికి అడాగమం రాదు అట్టు రాదు ఆ అట్టు రాదు ఈ రెండు రాదు కానీ సమూహం వచ్చింది కాబట్టి అంచేతనే శంకర్లు ఏమంటున్నారంటే ఆ అట్టుని తీసిపరేసి నా దహ్యేత ఇచ్చేత అదాహ్యత అంటే దహ్యేత అని తీసుకోండి విధిలింగి ఒకటి దానికి దీర్ఘం ఒకటి ఇవన్నీ ఏమీ ఉండవు నరహ్యేత ఇచ్చేత సో ఇక్కడ ఏమైనా ఈయన ఏమైనా క్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చూసుకున్నాను ఆయన ఆనందగిరి ఆయన ఈ రీతి నాకు సో వ్యాకరణం ప్రకారం నవహ్యేత ఇచ్చేటట్టు అని అర్థం అది దృష్టాంతం ఇప్పుడు దర్శాంతకం ఏం సద్బ్రహ్మ సత్యాభిసంధితరయో శరీరపాతకాళే సత్సంపత్త వివాన్ సత్సంప్యాఘ్రదేవాదిదేహ్రహణాయ ఆవర్తె అప్రధారణ యమి విధంగా ఇద్దరున్నారు వీళ్ళు ఒకడు సద్బ్రహ్మ సత్యాధిసంధి రెండవ వాడు ఇతర ఇతర వీళ్ళిద్దరిలో ఎవరు సత్ సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అఫ్ దట్ ఇస్ ది బ్రహ్మ అంటే జగత్ కారణం బ్రహ్మ జగత్ కారణం సో ఎగ్జిస్టెన్స్ అఫ్ సత్ ఇస్ ది జగత్ కారణం అండ్ అది ఏ సత్యము తత్సం నామరూపాలు సత్యం కాదు ఎగ్జిస్ట్ ఎన్ సబ్ సొల్యూట్ ఇస్ ది ట్రూట్ నామరూపాల సత్యం కాదు సో ఈ సత్యాన్ని వారు తెలుసుకుంది బుద్ధిజం ఇదే చెప్తుంది బుద్ధిజం అంతా సద్వాదమే తర్వాత సిక్కిజం యొక్క డాక్టరీన్ యాస్పెక్ట్ మీరు తీసుకుంటే సద్వాదమే బుద్ధిజంలో ఏమైపోయిందంటే చాలా డాక్టరీన్ బాగా కత్తివేసి ఎంత రిచువలిజం వచ్చింది సో డాక్టరీన్ అలా ఉంటుంది రిచువల్స్ పెరిగిపోయి రీఇన్కార్బనేషన్ అని రీ ఇన్కార్నేషన్ ఈజ్ ఓకే సో రీయిన్కార్బనేషన్ ఈజ్ టైప్ ఆఫ్ కాంట్రాక్షన్ దే బుద్ధిజంలోనూ ఉంది ఆ ప్రాబ్లము హిందూయిజంలోనూ ఉంది హిందూ ఫిలాసఫీలో సో మీరు భేద దృష్టితోటి రీయిన్కార్బనేషన్ గురించి మాట్లాడతారు అజీవుడు గారు జీవుడు గారు దేవుడు గారు దీవుడు గారు అన్నప్పుడు రీఇన్కార్బినేషన్ ఉంటుంది ఆ భేద దృష్టి ఉన్నంత వరకే రీఇన్కార్మినేషన్ సపోజ్ చూస్తే ఆత్మాచ బ్రహ్మ దాని రీఇన్కార్నేషన్ ఉంది రీఇన్కార్నేషన్ ఉండదు రీఇన్కార్నేషన్ అవ్వాలంటే శంకర్లు మూర్తామూర్త బ్రాహ్మణంలో అంటారు వీడు రీఇన్కార్నేషన్ అవ్వాలంటే జీవుడు జీవుడు ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలి ఉపనిషత్తుల్లో మూర్తామూర్తము అంటే ముహూర్తము అమూర్తము రెండు పరబ్రహ్మ అంటే ముహూర్తము అంటే మూడు భూతాలు పృథివీ అప్పు తేజ అమూర్తం అంటే రెండు వాయు ఆకాశ సో పంచభూతాత్మకమైన జగత్తిది సో స్వర్గము పంచభూతములే పృథ్వీ పంచభూతములే ఈ పంచభూతముల రూపంలో ఎవరున్నారు బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మనో రూపే బ్రహ్మకు రెండు రూపాలు అమూర్త రూపము మూర్త రూపము సో పంచభూతముల రూపంలో బ్రహ్మ ఉన్నాడు ఇప్పుడు ఈ జీవుడు ఏమిటి అంటే జీవుడు ఏమిటని చెప్పాలి మీరు ఏకదేశము అని చెప్పాలి అంశని చెప్పాలి బ్రహ్మ యొక్క అంశ జీవుడు అని చెప్పాలి ఇప్పుడు ఈ జీవుడు అంశ జీవుడైతే వీడు ఇన్కార్మినేషన్ అంటే ఏమిటి ఇక్కడని ఇక్కడ వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్లాలి ఓ స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళాలి ఇప్పుడు ఓ స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళాలంటే వీడు ఈశ్వరుడు యొక్క అంశ అయ్యుండి ఈ స్థానము ఈశ్వరుడే ఆ స్థానము ఈశ్వరుడే అంటే ఈశ్వరుడిలోనే ఓ చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలన్నమాట క్యా బాత హౌ హౌ డస్ ఇట్ లుక్ అప్పుడు శంకరులు అంటారు వీడు ఈశ్వరుల్లో అంశం అనుకోండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ వ్రణం వస్తుంది అక్కడ వాపు మరి అవుతుంది ఇక్కడ వ్రణం ఇక్కడ నుంచి ఇక్కడ వ్రణం అక్కడ వాపు అడిగింది పోనీ వచ్చింది అనుకున్నాం ఈశ్వరునికి ఇక్కడ వ్రణం అక్కడ వాపు వచ్చిందంటే ఈశ్వరుడు సావయముడు అవుతాడు అవయవములు గడవాడు అవుతాడు అవయవములు గడవాడైతే వీళ్ళు విరాశ అయిపోతారు దోమలు గుర్తిస్తాయి ఇంక మరి తప్పదు అవయవములు ఉన్నాయంటే దొంగలు కొడతాయి మళ్ళీ నిప్పులు వస్తాయి ఇవి వస్తాయి ఎవడైనా తప్పదు అవయ ఎందుకంటే మరి వాటి ధర్మం అది సో కాబట్టి సో అది సరే కారణం హౌ తర్వాత ఇంకోటి వీడు ఈశ్వరుని యొక్క ఏకదేశమైన జీవుడు ఒక భాగమైన అంశని మీరు కదా ఇప్పుడు ఈ అంశ ఈశ్వరుని యొక్క అంశ ఇక్కడ నుంచి అక్కడికి చేస్తోంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దేనికోసం వెళ్తోంది కర్మ ఫలభోగం కోసం వెళుతోంది దాని పేరే కాబట్టి ఈశ్వరుని యొక్క అంశకు సంసారం ఉంటే ఇప్పుడు ఈశ్వరునికి సంసారం ఉన్నట్టేనట సంసారం ఉన్నట్టే కాబట్టి ఈశ్వరునికి సంసారత్వము అని ఇంకో దోషం వస్తుంది సావయవత్వం అనే దోషం వస్తుంది వ్రణమును కలిగి అనే దోషం వస్తుంది వాకు కలుగుటా అనే దోషం వస్తుంది ఇన్ని దోషాలు అయితే ఏమిటో నువ్వు చెప్పు మా వలగాలు దీన్ని దీన్ని పరిష్కారం చేయటం మా వలగాలు చెప్పు అంటే ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడు అనేటువంటి లేదు అని అది అంతా అబ్బో మేము ఒప్పుకోలేమంటే ఓకే ఒప్పుడు మనం అది ఎలాగ మాకున్నా కొన్ని వాల్యూ సిస్టమ్లో అది చుట్టు కావట్లేదంటే నీ వాల్యూ సిస్టమ్ తక్కువ ఇది అని దోష్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ కూడా ఇలాగే ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతంలో ఉన్న బుద్ధిజంను చూసినట్లయితే ఈ బేసిక్ డాక్టర్ని ఎక్కడో ఉంటుండే కానీ దాని చుట్టూ ఎంత సమాచారం నిర్మాణం అయిపోతుందంటే ఆ బేసిక్ డాక్టరీని మీరు తెలుసుకోవాలంటే దాన్ని వెతికి పట్టుకోవడానికి బోళ్ళు ప్రయత్నం చేయాల్సి ఉంది అలా ఉంటుంది ఏన్షియంట్ ఫిలాసఫీస్ అండ్ రిలిటియన్స్ లో ఇదే సమస్య హిందుయిజం కూడా అంతే వెరీ ఏన్షియంట్ కదండి బుద్ధిజం హిందూయిజం వెరీ ఏన్షియంట్ దాంతో ఆ డాక్టర్ని కప్పుబడిపోయి దాన్ని చిత్తూ ఎక్స్ట్రేనియస్ మెటీరియల్ డ్రాస్ అంత హెచ్లైతే ఉంటుంది అంటే కొంత యూస్ఫుల్ మెటీరియల్ ఉండొచ్చు కొంత మీనింగ్ఫుల్ ఈ సోషల్ ఫిలాసఫీ ఒకటి అవసరం కదండి and also one other opportunity reincarnation is a theory it helps you to explain certain social situations and all that you know hamram has been confronted very society there is no second call so but anyway you have to carefully take both into account how ida vidya namarupa mulu then what is it to prove brahma sab brahma satya abhisandhi and this concept is connected to that itara ఈ నాటకం చెప్తాడు సమ్ రీజన్ అదే ఒక్కొక్కటి రీజన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది సో ఒకడేమంటాడంటే నేను ఏదో యజ్ఞం చేసుకున్నాను ఈ యజ్ఞం అయిన తర్వాత నేను బ్రహ్మన్ అనే తెలుసుకుంటాను అని ఈ పుణ్యం ఏదో కొంత చెక్కబట్టేసి సగం పుణ్యం దాని వచ్చింది ఆ మిగిలింది కూడా చేసేస్తే మొత్తం పుణ్యం వచ్చేస్తుంది ఆ తర్వాత నేను బ్రహ్మణ్ తెలుసుకుంటాను అంటాడు ఇంకొకటి వింటాడు నేను బ్రహ్మణను తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ మా శత్రువు ఒకడున్నాడు ఆ శత్రు భావం అడ్డు వస్తుంది అదేదో సెటిల్ అయ్యో తెలుసుకుంటాను కోర్టులో ఏదో కేసు ఫైల్ చేస్తున్నారు కేసు నడిపిస్తూ ఉంటాడు కోర్టులో కేసు నడిపిస్తూ అది హౌ కెన్ హీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు హ్యావ్ సర్వం కలిగి బ్రహ్మ అని తెలుసుకోవడానికి అది అడ్డొచ్చేస్తుంది సో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఒక సినిమా యాక్టర్ ఆయన ఓ రోజు ఏదో సహలో మారి పెట్టాడు ఆయన ఎన్టీ రామారావు గారికి చాలా స్నేహంగా ఉండేవట ఫర్ మెనీ ఇయర్స్ ఆ తర్వాత ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం సమ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇద్దరికి చెరిపోయింది ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నట్టనిపోయిన పీరియడ్ లో సినిమాలో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకుల లేకపోతే చాలా అంది ధర్మ పక్షాన ఇద్దరు ఈ హీరో ఈయన క్యారెక్టర్ యాక్టర్ కింద వేసేవారు మీద సహాయం చేసుకున్నట్టు వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటుంది సినిమా సినిమాలో కనుక ఒకటి హీరో ఇంకోటి వేలనైతే సమస్య లేదు కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటుంది ఇద్దరు కూడా చాలా ప్రేమానురాగాలతో యాక్ట్ చేస్తారు కానీ నిజ జీవితంలో వ్యతిరేకం ఉండేది ఏదో మాట మాట తేడా వచ్చు సో ఈయనంటే ఈ యాక్ట్ చేసేప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చేదని అనేవారు ఎందుకంటే నిజ జీవితంలోనేమో వ్యతిరేకంగా ఉంటారు ఒకటి మాత్రం లేవు కానీ తెర మీదకి వచ్చే స్టేజ్ మీదకి అక్కడ పిక్చరైజ్ చేసే సందర్భంలో షూటింగ్ టైంలో చాలా ప్రేమానురాగాలను ఒలకపోస్తూ యాక్ట్ చేస్తాను ఇద్దరికీ తెలుస్తూనే ఉంటుంది ఈ హీ హాజ్ దన్ అన్ జస్టిస్టు మీ అని ఇద్దరు అనుకుంటారు ఇద్దరు అనుకుంటూ ఉంటారు లేకపోతే అడ్వర్సరీ ఫీలింగ్ ఇద్దరికీ ఉంటుంది కానీ దేహ్ ఓవర్కమ్ ఇట్ న్యూట్రల్ కూడా కాదు అడ్వర్సరీ ఫీలింగ్ ను ఓవర్కమ్ చేసుకుని ప్రేమానురాగాలు సరే అదేదో కొద్దిసేపు చేయాలి కాబట్టి చేసేసరికి షూటింగ్ ఏదైతే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడితో సరిపడింది కానీ నిజ జీవితంలో మీరు ఆలోచించేయండి మీరు ఒకడి వెందు శత్రుభావం లిచిగా ఉంటే మీరు ఆ సర్వం కల్విదం బ్రహ్మాన్ని ఆ ఈ సర్వ ప్రాణుల ఒకే ఈశ్వరుడు ఉన్నాడని భావన చేయటానికి అది సో ఈ విధంగా ఏదో ఒక ఆటంకం ఉండటం చేత మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము సో ఇతర ఇప్పుడు ఒకడు సత్యాధిసంధి కలవాడు ఇంకోడు అమృతాధిసంధి కలవాడు మరణించే టైంలో మరణ కాలే మీరు మరణకాలంలోనైనా సత్యాన్ని తెలుసుకోవచ్చు కదా నిజానికి రామనామం ఏదో చెప్తారు రామనామ సత్య అంట మరణించినప్పుడు అక్కడ కూడా అభిప్రాయం ఏమిటంటే మీరు రామ అనే నామాన్ని కనుక పూర్ణమైన భావనతోటి దాంతో కనుక ఐడెంటిఫై అయిపోతే మీకు ఆ భేద పోతుంది మంత్రంలో ఉన్న మహిమ ఏమిటంటే మీరు మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా మనస్సును దాని మీద కేంద్రించి రిపీట్ చేశారంటే నేను ఫలానాలు వ్యక్తిని జగత్తు నుంచి విడివిడి ఉన్న వ్యక్తిగా ఉన్నాను అనే డివిజన్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అది విలీనం అయిపోతుంది విలీనం అయిపోయి ఆ మంత్రము యొక్క మహిమ చేత లేక నామము యొక్క మహిమ చేత మీరు అద్వైతావస్థలో ఉండిపోతారు అది మీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది ఎందుకంటే ఆ టైంలో అది సత్యాధిసంధి అయిపోతుంది మరణించే టైంలో అమృతాధిసంధి అంతవరకు ఉన్నా ఆ క్షణంలోనైనా సత్యాధిసంధి వచ్చేస్తే సరిపడుతుంది సో బ్రహ్మ నిర్వాణ బ్రహ్మ నిర్వాణం రృత్యతి స్థిత్వాస్చ్యాత్ అంతకాలేతి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అంతకాలంలోనైనా మీరు ఆ అద్వయ నిష్ట ఎందు అద్వయ ఆత్మనిష్టలో బ్రహ్మ నిర్వాణం వృక్షదు మోక్షాన్ని పొందిస్తారు కానీ మీరు అలా ఎందుకంటే అనుభూత అధిసంధిలో బతుకుతాడు సో ఇప్పుడు మహాత్మ ఒక మహాత్ముడు అన్నాడు అనుకోండి చచ్చిపోయే స్థితిలో దేహం నా తర్వాత పడిపోయే స్థితి వస్తుంది మీకు చేపడిపోతే సో దేహం పడిపోయే స్థితి వస్తుంది అనుకోండి అప్పుడు ఏమనుకుంటాడు సో నేనేమో ఈ ఆశ్రమం ఉంది దీనికి దీనికి ఖరీదేమో యాభై లక్షలు దీనికి ఏమో శిష్యులు పది మంది ఉన్నారు వీళ్ళు ఏమేమి దెబ్బలు అడుగుంటారో వీళ్ళు మొహం ఇచ్చాం వీళ్ళలో ఒకటి చిన్నా నేను ఒక ఇది ఇది భావన చేస్తూ ఉంటాడు దీస్ ఇది అంటే సంసారం మనల్ని అంత బలంగా పెట్టింది మహాత్ముడు అనబడేవాడికే దాని నుంచి విముక్తి అంత కఠినమైతే ఇంకా గృహస్థిలో గృహ వ్యవహారాల్లో తీర్చలేక మునిగిపోయి అదే సత్యం అనుకునే వాడికి అది ఎంత అవుతుంది ఎంత కష్టం అవుతుంది ఒక అతను నా దగ్గరికి వచ్చారు వచ్చి ఈ మధ్యన నాకు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి స్వామీజీ దానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే నేనున్నాను శని ప్రభావం నీ మీద ఎక్కువగా ఉందని నీకు ఎలా తెలిసిందా అంటే నాకు ఒక ఎస్ట్రాలజర్ చెప్పారన మంచిది ఎస్ట్రాలజీ చెప్తేనే తెలుస్తుంది కదా ఆయన అలా చెప్పే సందర్భం ఏమిటండి నేను అడగ శని ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన నీకు చెప్పడానికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి కదా దానికి హేతు ఏమిటో సో వట్ ఈ హౌ హీ కేమ్ టు గట్ కంక్లూజన్ నువ్వు ఏదో చెప్పాలి కదా ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఈ మధ్య నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుందండి దీనికి అసలు శైలి అనేది లేదు పట్టుకున్నదల్లా బంగారమే నా జాతకం చూడండి అని ఆయనకి ఇచ్చారనుకోండి ఆయన చూస్తారు చూస్తే ఆయన జాతకంలో శని బలంగా ఉన్నట్టు కనపడింది అప్పుడు నీకేం చెప్తారా ఆయన మీకు శని బలంగా ఉందండి మీకు అలా అవ్వకూడదని చెప్తారా అలా చెప్పరు కదా అప్పుడు ఆయన ఏం చెప్తారు ఇంతకు చూసి శని అయితే బలంగా ఉంది కానీ బట్టే బట్ ఈ సేస్ ఆయన ముట్టుకున్నదా బంగారం అవుతోందంటే శని బలంగా ఉన్నది చెప్తారు ఇంకా మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తారు ఈ శని బలంగా ఉన్నది అనే సమాచారాన్ని పక్కన పెట్టి వికాజ్ ఇట్ ఈస్ నాట్ కరస్పాండింగ్ టు ది రియాలిటీ దాన్ని పక్కన పెట్టి ఇంకోసారి పరిశీలిస్తారు పరిశీలిస్తే ఇంకోటి ఏదో వీక్కి కనపడుతుంది కనబడితే ఇదిగో ఇది వీక్కు ఇంకోదో స్ట్రాంగ్ కనపడుతుంది కనపడితే ఆ ఇది స్ట్రాంగ్ నా చేత నీకు అలా అవుతుందని చెప్తాను ఓకే సపోజ్ నేను ముట్టుకున్న వల్ల పరిస్థితి ఏంటి ముట్టుకున్న వల్ల మాసినాం ఏం చెప్పానంటే అస దగ్గరికి వెళ్లి నేను స్టాక్ మార్కెట్ లో చాలా నష్టపోయానండి తర్వాత క్లబ్ లో నేను సెక్రటరీగా పోటీ చేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చాలా ఘోరాటి ఘోరంగా ఓడిపోయాను క్లబ్ మెంబర్లకి బోర్డు అంత సేవ చేసి వీళ్ళు నాకు ఓటేస్తారేమో అనుకున్నాను వీళ్ళ వీళ్ళందరికీ కాఫీలు అందించి టీలు అందించి వాళ్ళకి పిక్నిక్ తీసుకెళ్లి బోల్డ్ అంత కష్టపడి భద్రమంగా నాకెవడా ఓటేళ్ళు ఇంకోటి వరకు ఓట్లు ఇస్తాడు అని పాప అతను సెన్స్ ఆఫ్ రిజక్షన్ తోటి బాధపడుతూ వెళ్లి అడిగాడు సపోజ్ అప్పుడు ఆ జాతకుడు జాతకంలో గురువు చాలా గొప్పగా ఉందన్నట్టు కనపడింది అనుకోండి అప్పుడు దాన్ని ఆ జాతకం తీసివాడు ఏమంటాడు ఆ గురువు చాలా బాగుందని మీద చెప్పాడా ఈ ప్రజెంట్ కరెస్పాండ్ విద్ది సో అలా ఉండదు ఒకవేళ ఉన్నాం హీ ఓల్స్ ఎందుకంటే ఇట్ ఈస్ హైలీ సబ్జెక్టివ్ అందుకోసం నేను చెప్తున్నా కాబట్టి ఆయన ఏం చెప్పారంటే శని నీకు చాలా బలంగా ఉంది అని చెప్పారు శని బలంగా ఉందని ఎందుకు చెప్పారు బికాస్ హీ తోల్డ్ దట్ ఐమ్ ఐ ఆమ్ గోయింగ్ డౌన్ ఇన్ దిస్ వే అని చెప్పారు ఓకే శని బలంగా ఉన్న కారణంగా ఇది అయింది అయింది అసలు నా దగ్గరకు వచ్చారు నా శని బలంగా ఉందని మీకు ఎలా తెలుసు అంటే ఇయో ఈ కారణాల వల్ల శని బలంగా ఉందని తెలుసు కాబట్టి అవి మీకు శని కలిగించాడు అంటే నేను అన్నాను చూడండి క్లబ్బులో సెక్రటరీ పోస్టు పోటీ చేయమని శని మీకు వచ్చి చెప్పాడా లేదు హౌ యు ఎక్స్ప్లెయిన్ సే దట్ శని రెస్పాన్స్ ఎస్ ఐ వి డల్ యూ హౌ శని మీ బుద్ధిలో ప్రవేశించి ఆ సంకల్పాన్ని మీకు కలిగించారు ఆ విధంగా శని రెస్పాన్స్ దూ శనికి మన మీద మనకి దుఃఖాన్ని కలిగించాలంటే మన బుద్ధిలో ప్రవేశించి ఒక తప్పుడు సంకల్పాన్ని కలిగిస్తాడు కలిగించాడు తర్వాత ఇంకోటి నేను ఇంకో మాట ఉన్నా శనికి మీద ఎందుకని పర్టికులర్ గా మీద అంత వ్యతిరేకత ఉండాలి ఎందుకు వై వై శని శని దేవత వై శని షుడ్ హ్యావ్ ఎనీథింగ్ ఎగ్నస్ యూ జన్మస్పీ లాజిక్ తర్వాత ఇంకోటి మీరెప్పుడైనా ఈ మంత్రం విన్నారా భీషాస్మాత భీషోడే త్రి సూర్య దేశాస్మాగ్నిశ్చంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి ఇతి వరకు మంత్రం ఉంటుంది ఇతి అంటే మంత్రం పూర్తయినట్ లెక్క సో దాంట్లో ఏం చెప్పారంటే సూర్యుడు వాయువు దేవతలన్నీ వీళ్ళందరూ సూర్యుడు వాయువు యముడు గాడ్ ఇంద్రుడు గాడ్ ఆఫ్ అంటే ఫైవ్ రావాలి ఇంకొకటి ఉంది మధ్యలో ఉదేది సూర్య అగ్నిశ్చ అగ్ని అంటే ది ది పవర్ ఎనర్జీ త్రోత్ ది ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క కనుసన్నలలో మెలుగుతారు కాబట్టి శని ఇతని మనస్సులో ప్రవేశించి ఇతని బుద్ధిలో ప్రవేశించి తన చేతను క్లబ్ మెంబర్ గా పోటీ చేయించిన వాస్తవమే కానీ ఆయన అలా చేశాడంటే ఆయన తన ఓ వీడి మీద ఉండే ద్వేషం చేత చేయలేదు ఈశ్వరుడు యొక్క కనుసన్నలలో మెలుగుతున్నాడు కాబట్టి అలా చేశాడు కాబట్టి ఇప్పుడు వీడి చేత వీడికి దుఃఖాన్ని కలిగించింది ఎవడు ఈశ్వరు లబ్బులో పోటీ చేయడము డైరెక్టర్ రీజన్ కాదు శని డైరెక్టర్ రీజన్ కాదు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఈ ఇంటికి దుఃఖాన్ని కలిగించాడు సర్వేశ్వరుడు ఎందుకు కలిగించాడు వీరి మీద ఏమన్నా సర్వేశ్వరుడికి ఒక పేరు ఒకటి ఉంది కర్మఫలదాత ఎప్పుడైనా విన్నారా ఓ దాతా హై అంటూ అదే పాట ఒకటి కూడా దాత దాత అంటే ఏమిటి దాత టాఫీస్ పంచి పెడతాడమా కాదు కర్మఫలదాత అని అర్థం కాబట్టి కర్మఫలదాత కర్మఫలదాత కనుక దుఃఖాన్ని ఇచ్చారు సో కాబట్టి ఇప్పుడు ఈ కర్మఫలదాత అయితే కర్మఫలం ఎవరికి వస్తుంది కర్త కాబట్టి ఎక్కడ బయలుదేరిందంటారు ఈ నూపు ఎక్కడ బయలుదేరిందంటారు వీడి దగ్గర బయలుదేరి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చింది దీన్ని భూమ్రాంగ్ అని అంటారు మధ్యలో శని ఈశ్వరుడు నిమిత్తమా వాళ్ళు అలాగా యూ హ్యావ్ డన్ దాబ్ వీడి దగ్గర బయలుదేరింది దోషం మళ్ళీ వీడి దగ్గర వచ్చి వీడికి దుఃఖాన్ని అది సమర్థం సరపడిందండి లూపు దీన్ని భూమ్ ర్యాంగ్ అంట కనుక అమృతాభిసంధి వీడి రాంగ్ వాల్యూ సిస్టమ్ లో వీడు బతుకుతున్నాడు నేను కర్తని నేను భోక్తని నేను సొసైటీలో ఇంతటి వాడినే అంతటి వాడినే ఇది అదే అని వీడికేమో అన్ని రాంగ్ వాల్యూస్ ఒక్క వాల్యూ సరే కాదు వీరికి ఎందుకండి క్లబ్ సెక్రటరీ వీడి వైష్యుడ్ హీ బికమ్ క్లబ్ సెక్రటరీ వాస్తవ దాంట్లో ఏం పురుషార్థం ఉంది ఆ సంకల్పం వీడికి ఇందుకు వచ్చింది రాంగ్ వాల్యూ సిస్టమ్ లో బతుకుతున్నాడు కాబట్టి అది ఒక రోజును సడన్ గా వచ్చేది హీ హ్యాస్ టు లివ్ ఇన్ దట్ వాల్యూ సిస్టమ్ సార్ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఆ రాంగ్ వాల్యూ సిస్టమ్ లో బతుకుతున్నాడు భగవద్గీత క్లాసుకు రావచ్చు కదా క్లబ్కు వెళ్ళకపోతే ఆ రాంగ్ వాల్యూ సిస్టమ్ లో బ్రతకబెట్టి ఆ సంకల్పం రాంగ్ వాల్యూ సిస్టమ్ లో వీడు వెళ్ళాడంటే అజ్ఞానం చేతి వెళ్ళాడు ఈ అజ్ఞానానికి కారణం మా తల్లిదండ్రులు మా స్కూల్ మేస్తున్నావు నువ్వు ఏది చెప్పినా అజ్ఞానం నీది దోషం నీది దాని ఫలం నీది దానికి టీచర్లు కారణం చెప్పి శని కారణం చెప్పో ఈశ్వరుడు కారణం నువ్వు చెప్పచ్చు అల్టిమేట్ గా ఈశ్వరుడు ఇంకా అల్టిమేట్ గా నువ్వే కాబట్టి అనృతాభిసంధి అది మనల్ని సంసారంలో పడేస్తుంది మంచి సంకల్పం కలిగిస్తుంది కూడా దాని సుఖాన్ని మనం అనుభవిస్తాము సుఖం అంటే ఇంద్రియ సుఖమే నథింగ్ మోర్ దెన్ దాట్ మీరు కర్మ వల్ల లభించేటువంటి సుఖము ఆ ఇంద్రియ సుఖం ఇంద్రియ విషయ సంయోగజన్యమైన సుఖమే లభిస్తుంది కానీ కర్మ వల్ల ఆత్మసుఖం లభించదు పైగా కర్మ వల్ల లభించేటువంటి ఇంద్రియ సుఖం ఆత్మానందానికి ఆటంకం ఉంటుంది కూడా ఆత్మసుఖం లభించకపోవడం మాట అలాంటివి ఇది పుట్స్ నేను రాంగ్ ట్రిప్ దిస్ ఈజ్ హై యూ హ్యావ్ టు గెయిన్ సుఖం అనేటువంటి రాంగ్ ట్రిప్ లో వారాస్తుంది కాబట్టి కర్మ చేయటం తప్పు కాదు సుఖాన్ని పొందటం తప్పు కాదు బట్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవటము ఇంకా అంతకంట శబ్దోషం ఇంకోటి ఉండబోదు అంతేతనే సద్బ్రహ్మ సత్యాభిసంధి ఉంది ఇతర సత్యాభి అనుభూతాభిసంధి అవునండి జీవితకాలం అంతా అనుభూతంలో బతికి మీకు శరీర పాత కాలంలో అంటే శరీరం పడిపోయే టైంలో సత్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది కాదు మనస్సుని యు హ్యావ్ టు ప్యూరిఫైట్ సో ఆ అనుభృతాభిసంధి లేదు దానివల్ల శరీర పాతకాలే సత్సంపత్తల్యాయా ఇద్దరూ కూడా సత్తులోనే కలిసిపోతారు దాంట్లో ఇంకా మళ్ళీ సందేహం ఏం లేదు ఇద్దరూ కలిసిపోయేది సత్తులో సో ఇది ఎలాగంటే రఫ్గా చెప్పాలంటే ఒక సారాకుండ సారా పోసిన కుండ గంగా జలం పోసిన కుండ హాఫ్ హాఫ్ అని ఎందుకన్నానంటే ఆకాశం కోసం ఇవి రెండూ పగలగొట్టారు పొరపడితే ఈ రెండు ఘటాకాశం వన్ ఘటాకాశం టూ ఈ రెండు దేంట్లో కలిసేయంటారు మహాకాశంలోనే కలిసే మహాకాశంలో కలవడం సమానమే అలాగనమాట సో సత్సంపత్తి ఇద్దరికీ సమానమే కానీ యూ కెన్ సే సారా కుండలాంటి జీవుడు మళ్ళీ వాపసు వస్తాడు గంగాజలం యొక్క కుండలాంటి జీవుడు ఇంకా మళ్ళీ ఈశ్వరంలో తీసుకొస్తాడు మాట సంథింగ్ లైక్ దాట్ సో సత్సంపత్తం విద్వాన్ సత్సంపద్య విద్వాన్ అంటే జ్ఞాని జ్ఞాని జ్ఞాని సత్తుని సత్తుని సంపత్తి చేసి అంటే సద్రూప సత్తునందు విలీనమై నవర్తతే తిరిగి రాడు తిరిగి రావడం అంటే ఏమిటండి తిరిగి రావడం అంటే అర్థం దేహాన్ని స్వీకరించడం దేహగ్రహణాయ నా ఆవర్తతే ఒక న్యూక్లియస్ ఉండాలి దేహాన్ని స్వీకరించడానికి ఒక న్యూక్లియస్ ఉండాలి ఆ లింగ సూక్ష్మ శరీరము దట్ ఈస్ ది న్యూక్లియస్ ఆ న్యూక్లియస్ చూడండి మీరు ఆలోచించండి ఒక కోటి రూపాయలు బిల్డింగ్ నిలబెట్టారు ఆ బిల్డింగ్కి మూలంలో ఏముందండి ఆ సంకల్పం ఉంటుంది ఆ బిల్డింగ్ని కట్టిన వాడి సంకల్పం ఉంటుంది అది మూలం అది ఆ సంకల్పం ఎలా ఉంటుంది అది అది అత్యంత సూక్ష్మంగా అతని యొక్క ఆ దేహేంద్రియ మనస్సు ఆ మనస్సులో ఒక వాల్యూ రూపంగా ఉంటుంది దాని బిల్డింగ్ తర్వాత ఒక పహిల్వాన్ ఉన్నాడు బాక్సింగ్ ఛాంపియన్ ఆ బాక్సింగ్ ఛాంపియన్ ఎలా వేయడం సార్ వాడు కేవలం కందలవారి తెచ్చేసుకున్న ఎత్తైన రోడ్డు మీద కొనుక్కొచ్చి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం నుంచి వాడు బాక్స్ కర్ అవుతాడు సూక్ష్మ శరీరానికి ఇట్ హ్యాజ్ ది కెపాసిటీ టు రీఆర్గనైజ్ ద పంచభూతాలు పంచభూతాలను రీఆర్గనైజ్ చేయడం ఇప్పుడు బయట కట్టిన బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి తేడా ఏమైంది ఇది గృహమే అది దేహమే ఇది దేహమే ఇది దిస్ ఇస్ ది హౌస్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్స్ ప్లస్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ సిమెంట్ అండ్ బ్రిక్స్ దట్ ఈజ్ ఆల్ అదర్వైజ్ మోటార్ హౌస్ ఓన్లీ హోమ్ ఓన్లీ ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఉన్నదే అంత బలము దానికి బలము దేనికి లేదు ఆ సంకల్పం వీడి చేత కోటి రూపాయలు బిల్డింగ్ కట్టిస్తుంది వీడి చేత కోటి రూపాయల దానం చేయిస్తుంది వీడి చేత కోటి రూపాయల తస్కరం కూడా చేయిస్తుంది అంటే స్థూరి చేయిస్తుంది వీడి చేత మద్దతు చేస్తుంది యజ్ఞాలు చేయిస్తుంది ఆ సంకల్ప బలం అటువంటిది కాబట్టి నేను కర్తని నేను భోక్తని అనేటువంటి ఆ సంకల్పంతో కనుక మీకు చచ్చిపోతే ఆ కర్తృత్వ హోక్తృత్వ రూపమైన సంకల్పం ఆ వాసనలవన్నీ దే విల్ బ్రింగ్ అనదర్ బాడీ టు హిమ్ హి మెడ్జస్ట్ ఇన్ టు ది హోల్ బట్ అగెయిన్ హీ కమ్స్ ఔట్ యాస్ ఎ బబుల్ ఇన్ ద సో అది ఆ బబులు ఏమిటంటే వ్యాఘ్రదేహం కావచ్చు వీడు మాంసభక్షణము ఇత్యాదులహితంగా చేసిన వాడైతే దాని మీద ప్రీతి గలవాడైతే వ్యాఘ్రదేహంలో వస్తాడు లేకపోతే దేవదేహం కావచ్చు వ్యాఘ్రదేహం అంటే తమో ప్రధానమైన దేహానికి దృష్టాంతంగా ఇచ్చారు దేవదేహం కావచ్చు సో అది సత్వగుణ ప్రధానమైన దేహం ఆది శబ్దం చేత రజోగుణ ప్రధానమైన మనుష్యుడు లేకపోతే ఇతర దేహాలు కావచ్చు పశువు ఒకటి దేవత ఒకటి ఇచ్చారు మధ్యలో ఇటువంటి దేహానికి హీ కమ్స్ బ్యాక్ విద్వాన్ నవర్తతే జ్ఞాని తిరిగి సో జనరల్ గా ఈ పునరావృత్తి రాహిత్యము అన్నది అది మోక్షము అంటే ఆత్మజ్ఞానము యొక్క మహిమ కోసమే చెప్తారు దాన్ని అదేదో ఒక పెద్ద ఇష్యూ మనం తీసుకోకూడదు నీవు యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద డీయర్షిప్ అండ్ ఎంజాయ్షిప్ దట్ ఈస్ ద హ్యూజ్ బాండేజ్ ఆ బాండేజ్ నుంచి మీరు ఫ్రీ అయిపోతారు లైఫ్ బికమ్స్ స్పాంటేనియస్ స్పాంటేనిటీ వచ్చేస్తుంది లైఫ్ లో అది ఎంత ఫ్రీడమ్ అంటే ఇంకా యూ కెనాట్ ఇమాజిన్ దట్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అది మోక్షం జీవన్ముక్తి దానికే ప్రాధాన్యం దాన్నే వర్ణించటం అందు అది జ్ఞానైక గమ్యం అంటే ఈ పునరావృత్తి రహితం అన్నది అది ఇంపార్టెంట్ కాదు కానీ స్థుతి కోసం అంటే ఆ జన్మమరణ ప్రవాహం అనేది ఉండదు మళ్ళీ తల్లి గర్భంలో చేరడం అక్కడ పది మాసాలు ఏమో ఉండడం తర్వాత పుట్టడం పుట్టిన తర్వాత ఏమో రోగాలు ఇంజక్షన్లు టీకాలు ఇవి అది మళ్లీ యవ్వనము యవ్వనం అంటే ఏముంది మహామహాభాగ్యం ఇవ్వనము అంటే విషయములు ఎందుకు వ్యామోహం తప్ప ఇంకే ఉండదు మనం చూస్తూ ఉంటాం యువకులు వాళ్ళు చాలా విషయ వ్యామోహితులే ఉంటారు పురుషులు కాని స్త్రీలు కానీ చాలా అసందర్భంగా వాళ్ళకి జీవితం అంటే ఏదో తెలియదు వాళ్ళకి ఏది హితమో వాళ్ళకి తెలియదు అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు కొంతమంది బుద్ధిగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ విధంగా ఏమిటి సంసారం దాంట్లో ఏ సుఖమే ఉంది కనుక అటువంటి సంసారంలోకి నువ్వు తిరిగి రావు అని చెప్పడం ఉంటే స్తు జ్ఞానానికి స్టుతి సో మెనీ థింగ్స్ ఆర్ సెడ్ అబౌట్ జ్ఞానం సో దీస్ ఇస్ ఆల్సో సెడ్ దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా దెర్ ఈ నో రీబర్త్ యూ విల్ నాట్ గెట్ రీబర్త్ రీబర్త్ ఈజ్ నాట్ దెర్ వర్బడి రియల్లీ దాని గట్ ఈస్ ది రహస్యం ఏది రీబర్త్ ఎవరికీ లేదు కానీ వీవర్తి ఉందనుకున్నవాడు ఆ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది దుఃఖము ఎవడికీ లేదు దుఃఖం ఎవడికి ఉంటుంది దుఃఖం ఉందనుకున్న వాడికే ఉంటుంది భయం ఎవడికి ఉంటుంది భయం ఉందని వాడుకు నేను భీతుందనుకున్న వాడికి భయం ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక థాట్ ఉంటుంది దిస్ థాట్ ఇట్ జనరేట్స్ అనదర్ థాట్ అండ్ దట్ జనరేట్స్ వన్ మోర్ థాట్ లైక్ దిస్ an endless chain of thoughts ki if given thought it it creates an endless chain of thoughts it it generates an endless chain of thoughts adhigamana manasu pravahisthum untundi ante artham entanna mata jalapatham <laughs> paduto unthe ela untundo ela untundi ee mind jalapatham laaga <laughs> pravahisthum untundi chaala agitated state lo untadu aa sthitilo meeru em chestaru ante you watch your mind just develop the habit of watching the mind apude em avutundi the power of one thought giving birth to an unending of thoughts our power reduces avutundi dan valla meeku anthe ee jalapatham laaga unna manassu rapid level loki ostundi ante the flow of thoughts dan intensity kontha tagutundi continue to watch the mind apude em avutundi nalusna చక్కగా ప్రవహిస్తున్నటువంటి నదిలాగా ఒక కాలువ స్మూత్ గా ప్రవహిస్తున్న కాలవ లాగా ఉంటుంది దట్ ఈస్ మూమెంట్ బట్ ద మూమెంట్ ఈస్ ఇన్విసిబుల్ దేర్ ఆర్ వర్చువల్లీ నో థాట్స్ ఏదైనా ఒక థాట్ వచ్చినా ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఎ చైన్ ఆఫ్ ఎన్లెస్ చైన్ ఆఫ్ థాట్స్ ని జనరేట్ చేయదు యూ ఆర్ అవేర్ ఫుల్లీ అవేర్ అండ్ మైండ్ ఈస్ వెరీ కామ్ సో దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్ ఆ స్థితి ఉన్నదే దట్ క్రోయెక్టి ఆఫ్ ది మైండ్ అప్పుడు మీకు స్వరూపం యొక్క శాంతి సుఖము మీకు లభిస్తాయి ఈ జలపాతం లాంటి మైండ్లో ఇంద్రియ భోగాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి కాబట్టి సో దిస్ ఈజ్ హౌ ఇట్ కనుక కాబట్టి మీరు చేయాల్సింది వల్ల చిత్తమునందుండేటువంటి అజ్ఞానాన్ని నివారణ చేయటమే ఆ జ్ఞానం కారణంగానే ఈ థాట్ ప్రాసెస్ని సో చిత్తంలో నేను కర్తమే మీరు అనుకుంటే ఆ కర్తృత్వ భావన అనేది అది ఒక జలపాతం వంటిది అది పెద్ద ఎడ్యుకేషన్ ఉంటుంది నేను కర్త నేను అనుకున్నవాడు హీ కెన్ నెవర్ స్లీప్ హ్యాపీ వాడి వాడికి ఆ ఫ్రీడమ్ ఉండదు నేను కర్తను అనుకుంటూ ఉంటాడు వాడికి ఫ్రీడమేముంటుంది ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఉందనుకోండి దానికి నేను ఆ కార్యక్రమానికి పూచి వహించి వాడికి ఫ్రీడమ్ ఉంటుందా మీకు నిద్ర ఉండదు ఆహారం ఉండదు ఏముండదు అలాగే తీసేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడి కర్త అంతే అందుకే ఉండదు అది చూసారా మీరు వాడు చేసిదేమి కన్యాదాత అంటాం కన్యాదాత చేసేది ఏమి ఉండదు ఇక రూపాయి గట్టలు తీసుకెళ్ళి రూపాయి గట్టలు తీసుకెళ్లి ఇస్తున్నాడంటే ఆ ధనం మీద అభిమానాన్ని పక్కన పెట్టుకున్నాడని అర్థం ధనం ఈజ్ అస్లో ఉండే ఈది లేకండి డబ్బు ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఒక వెయ్యి వంట బ్రాహ్మణి చేతిలో పెట్టాడు పదివేలు తీసుకొచ్చి వంట బ్రాహ్మణి చేతిలో పెట్టాడు నా హీ నెవర్ హీ డి నాట్ క్రియేట్ దౌజ్ అండ్ హీ డి నాట్ యూజ్ హీ ఫు జస్ట్ వీడు ఉంటే కన్ఫ్యూట్ అక్కడి నుంచి దెబ్బొచ్చి వీడి చేతిలో పడింది వీడు కేవలం అభిమానమే ఈ ధనాన్ని సంపాదించిన వాడిని నేను వాడికి ఇచ్చాను వీడు సంపాదించినవాడు వీడు కాదు ఇచ్చినవాడు వీడు కాదు కానీ వీడు ఏమనుకుంటాడంటే నేను సంపాదించాను నేను ఇచ్చాను అనుకుంటాడు అూజ్ బద్దం ఆ బద్ద మొస్తూ బతుకుతూ ఉంటాడు వీడు అనుకుంటాడు బద్దన్ అంటే ఏదో పెద్ద పెద్ద బండరాయి అదే బద్దని అనుకుంటాడు అది బద్దమే కాదు అసలు బండరాయి బద్దే కాదు ఎందుకో తెలుస్తున్నాడంటే పక్కన కారాయిస్తుందని మీరు కర్తృత్వాన్ని పారాయండి నేను చూస్తా ఇది పడ్డ ఇది నిద్ర పట్టదు మనస్త ఎడ్యుకేషన్ జలపాతంలాగా ప్రవహిస్తూ ఉంటుంది వన్ థాట్ లీడింగ్ టు ఎ చేంజ్ ఆఫ్ ఎండ్లెస్ ఎండ్లెస్ చేయిన థాట్స్ లాగా అది ప్రవాహం కట్టేస్తూ ఉంటుంది అడుటేట్ అయిపోతూ ఉంటుంది ఇది అంతా నీడనిపిస్తుంది థాట్స్ ప్రాసెస్ ఎప్పుడైతే అలా ఇంటెన్స్ గా తయారైపోయిందో వరల్డ్ వరల్డ్ ఈజ్ మాట్ వరల్డ్ ఈజ్ ద థాట్ ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ టెల్ యూ దిస్ మచ్ there is no world other than the conception of the world that which world and monovalue nothing exists but a real world and it is an imagination all through you can come watch say ankonde a thoughts pravaham taggind ankonni your world how it is a real your world what happened to that world okay it is not canuka చిత్తత్యాగ ఏవ సంసారత్యాగ కాబట్టి ఆ కర్తృత్వభోక్తృత్వాలకి అంత బలమున్నది అది మళ్ళీ పునరావృత్తిని కలిగిస్తుంది వా మహాభారత నుంచి విముక్తులు అయిపోతావు అని అభిప్రాయం అవిద్వాంస్ వికారామృతాభిసంధ పునర్వ్యాఘ్రాదిభావం దేవతాదిభావం వా యథాకర్మ యథాశ్రుతం ప్రతిపద్యతే అజ్ఞానం ఎలా ఉంటాడు అన్లీ అదర్ హ్యాండ్ అవిద్వాన్ అజ్ఞాన ఎలా ఉంటాడంటే వికార అనుభూత అభిసంధ వికారము అంటే పంచభూత వికారమైన దేహం పంచభౌతిక వికారము దేహము మందర మనస్సు ఇంద్రియాలు కూడా దేహేంద్రియ మనస్సు సంఘాతం ఏదైతే కలదో ఇది పంచభౌతిక పంచభూతముల వికారం ఈ వికారమునందు వీడు ఆత్మ అనే అభిసంధిని వికారానుభూతాభిసంధ చూడండి దేహమును ఎప్పుడూ అలా సాక్షిగా చూస్తూ ఉంటే ఆ డిస్టెన్స్ వచ్చేస్తుంది ఆ స్పేస్ వచ్చేస్తుంది అప్పుడు మీకు దేహము ఒక పనిముట్టులాగా అది కనపడుతూ ఉంటుంది పనిముట్టులో కొంచెం వేరం టేరు ఇవన్నీ ఉంటాయి యూ కెన్ టేక్ ఇట్ ఈజీ దట్ కెన్ బి యూస్ఫుల్ టు ది బాడీ ఆల్సం ఎందుకంటే బాడీ హ్యాజ్ ఎ కోర్స్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మెసెస్ ఆఫ్ ది హోల్ సిచ్యువేషన్ బాడీ తోటి ఐడెంటిఫై అయిపోవడం చేత బాడీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇగ్నరెన్స్ అండ్ మైండ్ దట్ ఈజ్ మైండ్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అండ్ దగ్గరన్స్ సో బికాస్ ఆఫ్ దాట్ బాడీస్ బాడీస్ ఫ్లో ఈజ్ ఆల్సో నెక్స్ట్ అప్ లేకపోతే బాడీ హ్యాస్ ఇట్స్ కోర్స్ అండ్ దట్ గోస్ నార్మల్లీ అండ్ ఐట్ ఇట్స్ కోర్స్ అండ్ మెడ్షన్ ది అసలు ఇబ్బందుల ఎక్కడ వస్తుందంటే వికార అనువృతాభిసంధ వికార అనుత ఆ వికారము అంటే దేహేంద్రియ మనస్ సంఘాతమునందు అనురత అభిసంధి ఇది నేనే అనేటువంటి మిథ్యా అభిమానం ఏదైతే ఉందో అది ఉండటం వల్లనే చాలా పెద్ద సమస్య వచ్చి పడిపోతుంది ఏహోన జానాతి భగవాన్ వన మహర్షి అంటారు సందర్శనంలో దేహోన జానాతి ఆ మిగిలిన శ్లోకం నేను ఎప్పటి నుంచో నాకు ఎప్పుడు గుర్తుండదు ఏహోన జానాతి అంతటితో So it's a wonderful statement. Body doesn't know, it doesn't claim anything, it doesn't expect anything, it doesn't have any complexes. Body came with it. Body in a particular very complex. Body came with it. Body came with it. It expects some protection, some cold. Ante, antekane, so, you have know, a banana republic shoot where it's so gone, you have a body. Body came with it. It's not going to happen. నువ్వు ఫలానా డ్రెస్ వేసుకోవాలని చెప్పవు గోనుగుడ్డను గోను సంచిని చింపి దాన్ని కప్పుకున్నా కూడా బానే ఉంటుంది బాడీ డెలిమెంట్ మైండ్ సోన్లీ నీడ్స్ సమ్ ప్రొటెక్షన్ సమ్ ఎలిమెంట్స్ అంటారు కానీ ఇట్ ఈస్ ది మైండ్ దట్ ది రాంగ్ వాల్యూస్ ఉన్న మైండ్ అది అనుగుత అభిసంధ ఆ అనృతాభిసంధి కలిగిన మనస్సు అది చెప్తుంది నువ్వు రకం వస్త్రం కావాలి నువ్వు ఈ రకం వస్త్రం వేసుకోవాలి అని మైండ్ అమృతాభిసంధి ఉన్న మైండే చెప్తుంది కాబట్టి ఆ వికారము ను ఆత్మాభిమానము అదే అనుపదిస్తుంది ఒక దేహము నుండు ఆత్మాభిమానం ఉన్నవాడికి ఆ దేహం పడిపోయిన వెంటనే నెససరీలీ హీ హ్యాస్ టు ఎక్వైర్ అనదర్ బాడీ బికాస్ హీ ది కర్తభోక్త కర్తాభోక్త కెనాట్ రిమైన్ వితౌట్ ఎ బాడీ ఫర్ లాంగ్ హీ హ్యాస్ టు ఎక్వైర్ అనదర్ బాడీ హీ ఎక్వైర్ పునః వ్యాఘ్రాది భావం వ్యాఘ్రోదా సింహోవా మశకోవా ధనుషోవా బోలంత నష్టం వచ్చింది కదండి ఆ భావాన్ని పొందు భావం దేహం ఆదేహాన్ని పొందుతాడు తర్వాత లేదా దేవతాది భావంలా అథవా దేవత దేవతా గంధర్వా కింద ఆ భావాన్ని పొందు ఆదేహాన్ని పొందుతాడు ఎలాగద్దాయి వాట్ ఈస్ ది యాక్టర్ దట్ డిసైడ్ అంటే యథాకర్మ యథాశ్రుతం ప్రతిపజ్ఞతే యథాశ్రుతం అంటే యథోపాసనం అని అర్థం శ్రోతం అంటే ఉపాసన వీడు చేసిన కర్మలకు తగ్గట్టుగా వీటి చేసిన ఉపాసనలకు తగ్గట్లుగా మనిషి రెండు చేస్తాడండి థాట్స్ అండ్ యాక్షన్ యూ థింక్ and you act, and your thinking will determine your life here and hereafter. Ante kata ne? See? Your actions will determine the quality of your life here and hereafter. Yatha karma, yatha sutta. Cheshupurna vadi ki cheshupurnanta maha deva. Upasana. Thinking is upasana. Upasana te into upasana te. You think of the same thing again and again. Abhyasa, ade upasana. దాంతో కూర్చోడం ఉపాసన ఆసనం దాంతో కూర్చుండి కూడా అదే ఆలోచనతో కూర్చోడం డబ్బు పోయింది అదే ఆలోచన డబ్బు పోయిందనే ఆలోచన కులవాయబాబు పోయేప్పుడే ఆరు మాసాలు అయింది ఇంక వదిలిపెట్టవా దాన్ని అంటే వదిలిపెట్టలేడంటే అలా అదే ఉపాసన చేస్తూ ఉంటాడు డబ్బులే ఉపాసన చేస్తూ ఉంటాడు వారికి ఆ ఉపాసనకి తగ్గ దేహం వస్తుంది చేతనే రాంగ్ ఉపాసన చేయకూడదు గీతలో కూడా ఏ శ్రద్ధ సహేవ సహా శ్రద్ధ అంటే ఉపాసన ఎవడు ఏ విధమైన ఉపాసన చేస్తాడో వాడు అదే అవుతాడు ఈ జన్మలో ఈ జన్మలోనే అవుతాడండి ఈ జన్మలోనే అదవుతాడు మళ్లీ జన్మలో ఎలాగో అవుతాడు అంతే దట్ ఈస్ హౌట్ ఈ లంతం తినేవాడు ఉంటాడే వాడికి ఆ రోజు పూర్తయి ఎంతో కొంత లంచం దొరక్కపోతే వాడికి నిద్ర వస్తాడు వాడికి ఎవరో లక్ష రూపాయలు బాకీ ఉండ లక్ష రూపాయలు తో సహా ఇచ్చి వెళ్ళిపోయినా కూడా వాడికి నిద్ర పట్టదు ఎందుకంటే వాడికి లంభం దొరకలేదు అనమాట సో యథాశక్తం సో మనం చూస్తూ ఉంటాం ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందంటే మనుషుల యొక్క బిహేవియర్ సో రియల్ ఎస్టేట్ అన్నాం పార్ట్నర్స్ ఈ పార్ట్నర్ అని బిజినెస్ మొదలుపెట్టిన ప్రతి వాళ్ళు డబ్బులు ఆడుకుని ఒకళ్ళు అలా అయిపోతూ ఉంటారు ఎందుకంటే కండక్ట్ బిజినెస్ అన్న ఆన్ రాంగ్ ప్రిన్సిపల్స్ అన్క్లీన్ ప్రిన్సిపుల్స్ మీద బిజినెస్ కండక్ట్ చేస్తారు సో మీరు ఎప్పుడైతే బిజినెస్ చేసేప్పుడు మీరు అధర్మంగా ఎప్పుడైతే బిజినెస్ చేశారో ఇద్దరు కలిసి కూడ బడుక్కుని చోరు దొంగల అధర్మంగా ఎప్పుడైతే బిజినెస్ చేశారో వాళ్ళిద్దరూ అలా దొంగలు దొంగతనం అయిపోయిన తర్వాత ఏం చేసుకుంటారో దగ్గడుకుంటారు మీకు తెలుసు కదా అది ఎందుకంటే వాడు మార్గంలోనే కలహం ఉన్నది అది అధర్మంతో ఆరంభమైంది కాబట్టి కలహమే ఉంటుంది ఫైనల్ గా అధర్మము కలహము దీజ్ ద సీక్వెన్స్ కాబట్టి దొంగలు ఏం చేస్తారంటే కన్నం వేస్తారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ మోసపోస్తారు అడవిలో కూర్చుంటారు ఆ మూట అక్కడ పెడతారు పెట్టి ఇంకా పంచుకోవడం ప్రారంభిస్తారు తిండి కూడా తినడం ఈ పంపకం తర్వాత తిందామని అనుకుని ఆ తిండి మూట పక్కన పెట్టి ఈ ఈ తిండి మూటలో దెబ్బలాట ఎవరికి రాదు చెరగం తింటారు అది ఇష్యూ కాదు ఈ అపహరించి వచ్చిన సొమ్ము పంపకంలోనే ఆ తిండి అక్కడ ఉంటుంది ఆఖరమే అవి ఇంకేమో పశుపక్షియాతులు తింటాయి వీళ్ళు ఈ డబ్బు కోసం డబ్బులా ఒకళ్ళని ఒకళ్ళు కొడుతూ చూసుకుంటారు ఇప్పుడు ఈ పార్ట్నర్స్ అందరూ ఇదే పద్ధతి ఎందుకంటే వాడు అధర్మంతో మొదలు పెడతారు అధర్మం లేకుండా మీరు అధర్మాన్ని దరిద్రాప్లకు రానికుండా మీరు బిజినెస్ చేయండి పార్ట్నర్షిప్తో ఇద్దరు కలిసి మీరు జీవించినంతకాలం కలిసి బిజినెస్ చేస్తారు ఇది నెవర్ పార్ట్ ఎందుకంటే కలహానికి అవకాశం ఉండదు ధర్మంలో ఆ పవర్ ఉంది ఆ పవిత్రత యథాకర్మ యథాశ్రుతం ప్రతిపద్యటం వాడు చేసిన ఉపాసనకి తగ్గట్టుగా జడాన్ని ఉపాసన చేస్తే పశుపక్ష్యాది జన్మను పొందుతాడు జడోపాసన చేస్తే సాత్వికమైన ఉపాసన చేస్తే జ్ఞానాన్ని ధర్మాన్ని ఉపాసన చేస్తే దేవతాది భావాన్ని పొందుతాడు అలా ఆత్మోపాసన చేస్తే ఆత్మనిష్ట కలిగి ఉంటే అసలు పరమేశ్వరుడైపోతాడు ఎందుకంటే ఆత్మ ఈశ్వరుడే కనుక ఉపాసనంతే ఇంకైతేనే క్రతు క్రతు అంటే ఉపాసన చాలా బాగా చెప్తారు చాంద్రోగి ఇవన్నీ కూడా గొప్ప సైకాలజీకి సంబంధించినవి ఏ శ్రద్ధ స సహ సో తమ్ యథాక్రతు తం తమ్మంటే ఉపనిషత్ వాక్యం కూడా ఉన్నది వాడి ఉపాసన ఏ ధోరణిలో సాగుతుందో ఏ పద్ధతిలో సాగుతుందో అదే పద్ధతిలో వాడి భవిష్యత్తు నిర్మాణం అవుతుంది నెక్స్ట్ జన్మ కూడా నిర్మాణం అవుతుంది అంచేతనే మహాత్మ ఏం చెప్తారంటే జడ వస్తువును ఉపాసన చేయాల్సింది ఇస్తారు గడవ అంటే ఇప్పుడు కారు ఉండనుకోండి కారు కొనుక్కోవాలి వాడుకోవాలి అక్కడ పెట్టేయాలి కానీ నన్ను ఉపాసన చేస్తాను సో ఇది ఎలా ఉంటుందంటే చెప్పులు మన చెప్పుల చెప్పుల మీద దేహం ఈశ్వరుల ముందు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే వీడు కొత్త చెప్పులు కొనుక్కుని దేవాలయానికి వెళ్ళేటంటే అది అలాగే కొత్త చెప్పులు బాటా చెప్పులు కొనుక్కుని దేవాలయాలు కొత్త అందులో బాటా చెప్పులు అంటే బోళ్ళు ఖరీదు సో అది కొనుక్కుని వీడు ఏదో పాత వేసుకుని వెళ్తే పర్వాలేదు కానీ కొత్త లేకపోతే బూతో ఏదో కొడుకు వెళ్ళేదడు దేవాలయానికి అది ఇన్ని ఏనుగు అన్న గమనించను ఆ మన్నస్ కు వెళ్ళేప్పుడు జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ క్లోజ్ టు ది ఆ కేవ్ ఇండివల్ ద బూట్ లేకపోతే చచ్చిపోతాం అక్కడ చాలి ఆ మంచు అంత శశీగా ఉంటుంది బూట్ ఇస్ ది లైఫ్ లైన్ देयर లేదె కాల్ పోత కాబట్టి అంతవరకు మీరు బూట్ తోట వెళ్తారు అక్కడ ఈ బూట్ లు బయట వస్తా అక్కడ విదిలేపెట్టేస్తాం పై తొ బయట మేనేజ్‌మెంట్ ఐ నోటీస్డ్ దట్ వి ట్రై టు సేఫ్ గార్డ్ దిస్ బూట్స్ అక్కడ పెట్టుకునేప్పుడు ఈ బూట్లు అనేప్పుడు రెండింటికి తాడు కలిపి కట్టడం ఎందుకంటే సోగట్ విడిపోకుండా ఉంటాయి నేను కట్టబోయి అబ్బా ఏమి సంసారం రాయదని నేను కట్టకుండా వెళ్లాను ఎందుకంటే చూడండి మన ఇప్పుడు రెండు కలిపి కట్టుకున్నాడంటే అర్థమేది ఆ క్షణంలో వీడు ఉపాసన వచ్చి మించి దీని మీదకి సిక్టం లేదంటే ఒక సంక్షారంలో ఆ రేదీ లావులు పోయా వచ్చే ఒకటి దొరికింది నాకు రెండే దొరకలేదు ఇంకే కొంచెంసేపు చూస్తే అక్కడ ఎవరు కాల కింద అది నాకు ఇస్తారో అది ఏం చేసింటే ఆయన ఇచ్చారు ఎవరు అది ఇచ్చారు సో మనస్సు అలా కనుక ఉపాసన అంటే మీరు దాంతో ఫిక్స్ అయిపోతారు కాబట్టి కారు కారు కొండంలో దోషం లేదు ఎని కారు ఏందండి యూ కెన్ నైన్ లీడ్ ఏ కార్ యూ కెన్ బీ యూస్ఫుల్ టు సమ్ అదర్ పీపుల్ ఆల్సో ఇష్యూ ఏమైపోతుందంటే అభిమానము ఉన్నదా లేదా ఉపాసన మనం చేసుకున్నావా లేదా అనేది పెద్ద సమస్య ఉపాసన చేయకూడదు కారు క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని చక్కగా వాడుకోవాలి అంటే కానీ దాన్ని ఉపాసన చేయకూడదు అలాగే ఇతర విషయాలు కూడా ఈ బంధుత్వాలు వాటిల్లో కూడా ఉరికే అధికంగా ఉపాసన మన వాళ్ళని మనరాళ్ళని ఉరికే అధికంగా ఉపాసనలో అయిపోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో వృద్ధాశ్రామానికి వెళ్లాల్సి వస్తుంది వృద్ధాశ్రామానికి హ్యాపీ వృద్ధాశ్రమంలో మీకు ఇబ్బంది బెల్ల కొడతారు భోజనం ఇస్తారు డల్ల కొట్టి భోజనం ఇస్తారు ఏదో ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళ మొహం పరిస్తాం మనం ఇంక పూచి ఏమీ లేదు హాయిగా ఉండొచ్చు ఎంతో దుఃఖించడానికి అవకాశమే ఉంది